శ్రీ మహాకణాధిపత్యాం శంకరాచార్యమాన్మార్య పర్యంతా వందే పరంపరా త్మోపదేశాద్ అధ్యాత్మసంబ ఆ వాక్యం నేను ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను దౌశీకత్య పనిషత్తులో సతబ్దని ఉద్దేశించి ఇంద్రుడు ఉపదేశిస్తున్నాడు ఉపదేశం ఏమైనా ఉపదేశించాడంటే ప్రాణోస్మి ప్రజ్ఞాత్మ అని మొదలుపెట్టే ఉపదేశించాడు ఇంతే ఉపదేశించాడు అనుకోండి ఇంకా ఉన్నాడు వాటర్ అలా మొదలుపెట్టాడు తమ్మాన్ ఆయుత ఉపాత్మ నేను ప్రాణస్వరు కూడా ప్రజ్ఞాత్మను ఆ పదాలు అలా వాడే నన్ను అమృతముగా నీవు ఉపాశించు అని చెప్పాడు ఇక్కడ చెక్ చేయటంటే అక్కడ ప్రాణ అంటే అర్థమేమి ఆ ప్రాణశబ్ద ఘటిత వాక్యం ఏదైతే ఉందో ఇది పదవిచారణ కాదు వాక్యం కాదు ప్రాణశబ్దానికి డిక్షనరీ మీదని కాదు విచారణ ప్రాణశబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి సో ఈ దేహంలో ఉండే ప్రాణానికి ప్రాణం అనర్థం సమస్త దేవతలు వ్యాపించు ఉండే లైఫ్ కి ప్రాణం అర్థమో ప్రాణ అంటే చాలా ప్రముఖమైన అర్థం వేళాంశాస్త్రము విజయము ప్రాణ అంటే పరబ్రహ్మ అనే అర్థంలో కూడా వేయ ప్రాణాధికరణలో అదే విషయం ఇక్కడ ప్రాణ అంటే ఏ అంటే పరబ్రహ్మే ప్రాణ తమితమ ఆ విధంగా ఆ తర్వాతి వాక్యాలన్నీ కూడా ఆ విధంగానే పాయింట్అవుట్ చేసుకునేవి కనుక ప్రాణశబ్ద ఘటిత వాక్యం ఏదైతే కలదో ప్రాణప్రజ్ఞాత్మ తమ్మా అనే ప్రాణశబ్ద వాక్యం ఏదైతే కలదో ఈ వాక్యం ప్రతిపాదించబడేది పరస్బ్రహ్మలే అని మొదటి చెప్తాను అంటే దాని మీద పూర్వపక్షం అనేది నా వస్తు ఆత్మోపదేశ అదే అదండి నా ఎవరి మేలా అవుతుంది ఎందుకంటే చెప్పినవాడు నన్ను తెలుసుకో నన్ను ఉపాసించు అని చెప్తున్నాడు చెప్పినవాడు నన్ను తెలుసుకో నన్ను ఉపాసించుకో అని చెప్తున్నాడు పైగా చెప్పినవాడు ఎవరు ఎవరో మామూలు మామూలు మనిషి కాదని చెప్తా మనిషి నన్ను అనే అర్థానికి చేయాలని బరవనో ఏదో అలాగే అర్థం చేసుకోవడం కోసం కానీ నన్ను ఉపదే ఉపాసన చెయ్యి అని అక్కడ ఉపాసన ఏదవుతుంది ఇంద్రుడు అవుతుంది కాబట్టి వాక్యము ఇంద్రుణ్ణి ఉపాసించకపోతే తప్ప పరపురం ఎందుకు వచ్చి అని పొరపారు భక్తు ఆత్మోపదేశం అయితే దాని సమాధానం ఏంటంటే అదే అలంకాదండి ప్రభు అనేది ఎందుకంటే అధ్యాత్మ సంబంధ భూమా అందువల్ల అనగా అస్మిన్ ఈ ప్రకరణం అధ్యాత్మ సంబంధ భూమా భూమా అంటే బాహుళ్యం అధికముగా ఉంది అధ్యాత్మముతోటి సంబంధము అధికముగా ఉన్నది ఇక్కడ మామంటే నన్ను అన్నప్పుడు ఈ నన్ను అంటే నేను అన్నమాట నన్ను ఉపాసించను అంటే నేను అనే పదార్థమవుతుంది దాన్ని ఉపాసించను ఇది నేను అనే పదార్థి కేవలము సూపర్ఫిషియల్ ఏమి తీసుకుంటే ఏ అర్థం వస్తుంది ఇందులోనే ఉపాసించడం అలా కాకుండా ప్రత్యేగాత్మ అధ్యాత్మ అంటే ప్రత్యేగాత్మ అని అర్థం ఇందుసించడం కాదు అర్థం ఇప్పుడు గురువు గురువు పూజించగలము అని చెప్పాడు అంటే ఎక్కడైనా గురువు గారు ఒక ఆయన గురువును పూజించగలము అని చెప్పాడు అలా చెప్పి సందర్భాలు కూడా వస్తాయి ఎంతగానే చెప్పకూడదు అలా ఎందుకు అలా చెప్పడం వచ్చే స్మయ్య శ్రీ గురుమూర్తయే నమయుం శ్రీ దక్ష్ణామూర్తయనే అదాన్ని వ్యాఖ్యానం చేయాల్సి వచ్చిందనుకోండి అప్పుడు గురుమూర్తిని నమస్కారం అని అంటారు అంటే గురుమూర్తి అంటే ఫలానా ఆయన ఒక ఆయన కూర్చుని ఉన్నాడు దేహానికి నమస్కారం అర్థం అండి అదే అర్థం అక్కడ అయితే ఆయనకు ఒక పేరుంది ఆయనకు ఒక ఆ ఒక కల్చర్ హెడ్ ఆయన్ని నమస్కారం చేయను అదే అర్థం భక్తు ఆత్మోపదేశం ఉన్నట్టుగానే తీసుకుంటాను శ్రీకృష్ణుడు గీతలో ఉపదేశం చేశారు నేను నన్ను నువ్వు శరణు వేడు మాము శరణం రజ అన్నాడు అంటే అక్కడ ఒక్క యవ దీపకుడు అయిన శ్రీకృష్ణుడు అని ఆయన్ని శరణ వేయాలి ఏంటి లేదు కదా ఇండి ఇది ఎక్కడున్నాడే నిర్యాణం శరణం వేడతారు అంటే కాద ఇక్కడ నేను అనే పదానికి సూపర్ ఫిషియల్ నేను తీసుకోలేదు ఆ రథంలో కూర్చున్న ఆయన్ని శరణ వేడు దేవతకి కూర్చున్న శరణ అని కాదు అర్థమ అధ్యాత్మ సంబంధాన్ని మనం ఆ నేను అనేదానికి దీపెస్ట్ని తీసుకోవాలి అయాం అనే పదం అనే అయాం అనే వాక్యం యొక్క దీపెస్ట్ని ఐ నో అనే వాక్యం యొక్క డీపెస్ట్ మీనింగ్ తెలిస్తే వాడు జీవన నుంచి లేకపోతేనే వాట ఒక మహాత్ ఐ ఆమ్ ఐ నో ఈ రెండు వాక్యాల యొక్క యథార్థమైన తాత్పర్యమైనది ఎవరికైతే అనుభవాలు వస్తుందో వాడు జీవన నుంచి కాబట్టి ఇంద్రుడు నేను అంటే ఇంద్రుడు శచీపతి అలా తీసుకోకూడదు శతీపతిని ఎవరి ఉపవాసం ఉపసం చేశాం ఆయన ఏమి ఇస్తారు నీకు ఇంద్ర లోకంలో కొద్ది కాలం ఉండడానికి పర్మిషన్ ఇస్తాడు దానివల్ల ఇది ఏమవుతున్నాడు మళ్ళీ పడిపోతాం కదా ఇతమ ఎలా అవుతుంది ఇతమాన్ని ఉపదేశించమని కోరాడు ఆయన ఇతమాన్ని ఉపదేశం తాని ఉపత్రమించాడు కాబట్టి ఇక్కడ దేహానికి వర్త యొక్క వ్యక్తిత్వం ఆత్మోపదేశం అంటే తన వ్యక్తిత్వం యొక్క ఉపదేశం కాదు అలా తీసుకోకూడదు అక్కడ ఒకసేపు వర్త యొక్క స్వరూపము దాన్ని ప్రత్యేగాత్మ అని అంటారు దేహము ఇంజనీరు మనస్సు వాటి వలన కల్పితమైనటువంటి వ్యక్తిత్వాన్ని తిరస్కరించగా మిగిలినటువంటి ఏ ఆత్మస్వరూపము కలలో దానిని ప్రత్యగాత్మ అని ఆ ప్రత్యేగాత్మ యొక్క ఉపదేశం ప్రత్యేగాత్మ యొక్క ఉపదేశం తప్పిస్తే ఇంద్ర ఇంద్రదేవతను ఉపదేశించడం కాదు ఇంద్రదేవత యొక్క ప్రత్యేగాత్మ ఏమిటవుతుంది పరప్రమవుతుంది శక్తి కదా కాబట్టి ఇంద్రుని ఏంటి ప్రత్యేగాత్మ రూపంగా ఉండే పరప్రమం ఒకసించమే అని అర్థం ఇది అధ్యాత్మ సంబంధం అంటారు అటువంటి అధ్యాత్మ సంబంధము ఈ ప్రకటనలో ఏదో ఒకసారి ఇక్కడో అక్కడో ఉన్నారో మీరు అనుకున్నారు కాదు భూమా చాలా అధికంగా మొత్తం ప్రకరణమంతా వ్యాపించి ఈ అధ్యాత్మ సందర్భమే కాలం గీత కూడా ఎక్కడో కూడా శ్రీకృష్ణుడు అనేక సందర్భాల్లో మామే మా అని అంటూ ఉంది అక్కడ ఆ అస్పక్షిత్వానికి నేను అనే ప్రధానికి అర్థం ఏమిటంటే దేవతీపితుడైన శ్రీకృష్ణుడు అని ఒక హిస్టాక్ పరిస్థితులు చలానా కాలంలో చారిత్రకంగా హర్యానా ప్రాంతంలో ఉంచి తిరిగి అక్కడే ఉన్నటువంటి ఒక ఫలానా ఆయన అని బాధ అర్థం దానికి అర్థం అయితే అధ్యాత్మ అర్థమైంది అధ్యాత్మస అంటే ప్రత్యేకాత్మగానే మనం తీసుకోవాల్సింది ఆ అదే అవసరం అంతవరకు వచ్చ పూర్వపక్షం చూద్దాం నిశ్చితేచ ఏం దేవతాత్మోపదేశే శతమనాన్ని యథాసంభవం తద్విషయాన్నే వేద్యాని తస్మాత్ వక్తురంగ ఆత్మోపదేశా ప్రాణోబ్రహ్మాఖిప్యతిసమాధీయోమా అధ్యాత్మసంబంధ ప్రగాసంబంధ అధ్యాత్మా ప్రత్యాత్మ ప్రత్యారాత్మ అంటే అంతరతమైన ఆత్మస్వరూపము ఇంద్రియములు మనస్సు అహంతారములైన అనాత్మల యొక్క అధ్యా రూపాన్ని త్రోసిపక్షగా విధి ఉండే సత్యదాత్మకి ప్రత్యేగాత్మ అంటే అటువంటి ప్రత్యేగాత్మ యొక్క సంబంధము చాలా అధికంగా ఉంది అధ్యాయంలో ఈ గ్రతరంగంలో అంతవరకు వచ్చామండి ధ్యస్ీర వసతియ ప్రాణస్వ్యాత్మనూతోపసంహారో స్వాతంత్ర్యం దర్శయతి నేవత విశేష ఇక్కడ ఆ ప్రాణాన్ని మొదలు పెట్టారు కదా ప్రాణశబ్దార్థం చేసుకోండి ప్రాణశబ్ద విచారణ చేసుకున్నాం మనం ఈ ప్రాణ అంటే ఇంద్రుడని అర్థం చెప్పంటాం ప్రాణశబ్దానికి ఇంద్రుడని అర్థం చెప్పడం కుదరబెట్ట మా ఉన్నా కూడా ఎందుకంటే ఆ ప్రాణాన్ని ఎలా ప్రతిపాదిస్తుంది ఆ ప్రకరణం అంటే యావత్ అస్మిన్ శరీరే ప్రాణో వసతి ఎంతవరకు అయితే ఈ దేహంలో ప్రాణము అవుతుందో అంతవరకే ఆయుధము అని అండి ఇప్పుడు ఆ ప్రాణము ఆ అధ్యాత్మము ముందుండే ప్రాణశక్తి అవుతుందా లేకపోతే ఇంద్రుడవుతుందా అధ్యాత్మముండే ప్రాణశక్తి అవుతుందా ఇంద్రుడు ఎందుకంటే ఇంద్రుడు పరాచీన దేవత పరాచీన అంటే తనకంటే భిన్నంగా తన బలితం ఉండే దేవత అంతే కదండి ఇప్పుడు మీరు ఆడుతుంటే దేవుణ్ణి పూజిస్తున్నారు మీ దేహాన్ని నిలబెట్టేది ప్రాణము అంటే ఎంతవరకు ఖాయమే కదా ఇప్పుడు ఈ దేహాన్ని నిలబెట్టే ప్రాణము దేవుడు ఈ రెండు ఉన్నాయి మీరు పూజించే దేవుడు కేవలం మీ బయటే ఉన్నాడు అనుకోండి సపోట ఉన్నాడు అనుకోండి అప్పుడు దేహాన్ని నిలబెట్టే ప్రాణానికి అదేవుడికి సంబంధం ఏముంటుంది ఏముండదు అదేవుడు దేవుడు ఈ ప్రాణ దేహాన్ని ప్రాణం ఈ దేవుడు అంతే కదా కాబట్టి ఇంద్రుడు ఇక్కడ ఉపాసమైన దేవత ఇంద్రుడు ప్రాణశులవాష్యుడైన పక్షంలో ఈ దేహమును నిలబెట్టే ప్రాణము అని ఎలా చెప్పడం కాబట్టి ఆ ప్రాణమును ఉపాసించవలన చెప్పి ఆ ప్రాణము ఈ దేహాన్ని నిలబెడుతోంది అని చెప్పారంటే ఇక్కడ ఇంద్రదేవత అంటే మనకంటే భిన్నంగా బయట ఉండే ఇంద్రదేవత యొక్క పరిస్థితి కాదు కేవలము అధ్యాత్మము అందిన ప్రాణమే ఇక్కడ మనకి చెప్పబడుతున్నది అని స్పష్టమైంది కాబట్టి ప్రాణశబ్దవాచ్యమైన తత్వం ఏది అని మీరు నిర్ధారించేప్పుడు ఈ ప్రాణశబ్దవాచ్యమైన తత్వము అధ్యాత్మయ్యుంటుంది అనే విషయాన్ని మర్చిపోవాలి అంతేగాని ఇంద్రదేవత మరో దేవత అలా మొదలుపెడితే అది అధ్యాత్మం కాదు కాబట్టి అధ్యాత్మై ఉండము అని ఈ అధ్యాత్మ సంబంధ బాహుళ్యాన్ని చూపించాలి ఇంకా ఒక పరిసరంలో చూపించడం కాదు చూపించాలి తర్వాత ఈ ప్రజ్ఞాత్మ ఉన్నది ప్రాణప్రజ్ఞాత్మ అని ఉంటుంది ఈ ప్రజ్ఞాత్మ ఈ దేహానికి ఆయుష్ను అనుగ్రహిస్తుంది ఆయుష్ను ఇస్తుంది ప్రదానం కరోతుంది అలాగే ఒక సమయం వచ్చిన తర్వాత ఈ దేహం నుంచి ఆయుష్ని ఆయుర్దాయాన్ని ఉపసంహారం ఆ విధంగా ఈ దేహంలో ప్రకటన అవుతూ దీనికి ఆయుద్దాయాన్ని దీని నుంచి ఉపసంహారం చేసే ప్రాణశక్తి వీడి అధ్యాత్మస్వరూపంలో భారణం అవుతుందా లేక వీడికి బయట నుండే ఇంద్రదేవత అవుతుందా ఇంద్రదేవత అవకాశం ఎందుకంటే బయట ఉండే దేవత వీడి లోపల ఉండేటువంటి ప్రాణము కంటే భిన్నంగా ఉందని మీరు అన్నప్పుడు ఆ ప్రాణం చేసేటువంటి ఆయుర్దాయాన్ని ఇచ్చుటా ఉపసంహారం చేయుటా మొదలంది వాటితోటి అదేవిటికే సంబంధం ఉండదు కాబట్టి ఇక్కడ ఓ ప్రాణశప్తము చేత బోధింపబడేది ఇంద్రదేవత కాదు అస్తిత్వే ప్రాణిశ్రేయసం అధ్యాత్మవ ఇంద్రియాశ్రయం ప్రాణం దర్శయతి ఇంకా అధ్యాత్మ సంబంధాన్ని ఇంకా చెప్పారు అక్కడ ఇంకో వాక్యం ఆయన చూడండి ఈ ప్రాణము ఉన్నప్పుడే ఇంద్రియములు పనిచేస్తాయి ప్రాణశుద్ధాంతి ఇంద్రియములు అని అర్థం ప్రాణానా మన బహువచనం ఎప్పుడు వస్తే అప్పుడు ఇంద్రియములకు అని అర్థం చెప్పుకోవాలి ప్రాణ అంటే ఇంద్రియమైన కూడా ఉంది ముఖ్యంగా బహువచనం వచ్చిన సందర్భంలో అది ఇంద్రియాలు అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే ప్రాణాపానోదాన సమాన అవి కూడా ప్రాణములనే అక్కడ కూడా బహువచనం ఉంది అది కాకపోతే మటుకు ఎందుకంటే ఇంద్రియములే కన్ను ఉప్పు చెల్లికి అన్నిటికీ ప్రాణము అది ఆ పేరు ఎందుకు వచ్చిందంటే మనం గాలిని పీల్చి ఆ ప్రాణశక్తి ఉన్నప్పుడే ఇంద్రియాలు పనిచేస్తాం మీరు గాలి వాడు గాలి పీల్చకుండా ముక్కు మూసేశారు అనుకోండి సపోజ్ వాడు కళ్ళు తెరిచి ఉన్నా చూడలేదు చూపు అనేది గాలి పీల్చుకుంటే ఉంటుంది కానీ లేకపోతే ఉండదు కాబట్టి ఈ ప్రాణానా ఆ ప్రాణం ఉండాలి ప్రాణముంటే ప్రాణములు అనగా ఇంద్రియములు పనిచేస్తూ ఉంటారు ఇంద్రియములు పనిచేసుకుంటే వీడు సాధన చేసి మోక్షాన్ని పొందగలుగుతారు అని ఇది వాక్యం ఈ వాక్యాన్ని బట్టి ఆ నిశ్రేయస్సు కూడా ఇంద్రియములు ఉన్నప్పుడే సంభవం అని చెప్పారు దీన్ని ఇక్కడ ఆ ప్రాణము ఇంద్రియములను ఆశ్రయించి ఇంద్రియములకు ప్రాణ ఇంద్రియములకు శక్తిని అనుగ్రహించుకున్నది అని ఇప్పుడు ఆ ప్రాణం చేత చెప్పబడే తత్వము అధ్యాత్మవుతుందా లేకపోతే బయట ఉండి వేరే ఉండే దేవత అవుతుందా అధ్యాత్మే ఎందుకంటే వీడికంటే భిన్నంగా ఉండే దేవత వీడి ఇంద్రియములను ఆశ్రయించి వాటికి శక్తినిచ్చిది ఎలా అవుతుంది విష్ణువుకి హృషీపేశారు ఇంద్రియాధిపతి అని అర్థం హృషిక అంటే ఇంద్రియములకు అధిపతి కాబట్టి ఇప్పుడు చెప్పండి ఆ శ్రీ ఆ ఇంద్రియాధిపతి అయిన శ్రీ మహావిష్ణువు మీద బయట ఉంటాడా మీకు లోపల లోపల ఉందా బయట కూడా నీకు చెప్తే చెప్పండి ఇక లోపల లేకపోతే కాకపోతే అధ్యాత్మం అవ కానీ నీకు సమాజంలో ఉన్న ప్రభుత్వం బట్టి మీరు ఇక్కడ ఏ తత్వాన్ని నిర్ధారించడానికి సమాజము అది ఒక అర్థపరంపర కింద అలా నడుస్తూ ఉంది దేవుడు మాకంటే ఒక ఫోర్ సమాజం వెళ్తూ సరికాణశబ్ద వాక్య మీద తరగం పోషించి ఉంది తాణ ఏవ్ర శరీరం పరిగృహ్యాపయతి చాలి సక్షణం కూడంతో టెక్నికల్ గా ఉండే అవకాశం ఉంది తల ప్రయత్నంలో ఇక్కడ పర్సీ చేయాల్సిందండి ఇది నాట్ గిరిటర్ దాన్ని అలా డాల్పిలేసి మీరు చేపట్టు కూర్చుంటే ఆ సెక్షన్ మీకు ఏమీ దాన్ని వర్కౌట్ చేయలేదు అటెన్షన్ అండ్ ఆ టెక్నికాలిటీ వచ్చినప్పుడు ఆ టెక్నికాలిటీలో మనం నేర్చుకోవాల్సిందే ఉందా అని చూడాలి కానీ ఇది దాని అలాగా నిరుత్సాహంతో డివర్ట్ ప్రయత్నం చేయగలం ఒక సుఖం మొత్తం తల్లి విద్యార్థులు వచ్చేసి సో ప్రాణ ఏమ ప్రజ్ఞాత్మ ఇదం శరీరం పరిదృష్ట ఉత్పయన ఈ ప్రాణము మనం ప్రాణం గురించి తెలియజేస్తున్నాం ప్రాణం అంటే అర్థం ఏమిటి ఇది కూడా లేక పరబ్రహ్మయా ఆత్మరూపంగా ఉంటే పరబ్రహ్మయ ఇది విచారం ఇప్పుడు అక్కడ ఏముంది ఆ ప్రాణాన్ని గురించి వాక్యం ఏముంది ఈ ప్రాణమే ప్రజ్ఞాత్మ ప్రజ్ఞాత్మ అంటే ప్రజ్ఞాస్వరూప ప్రజ్ఞ అంటే తెలియదు జాగ్రత్త వ్యవస్థ ఏమి లేదు తెలివి ఒకటి కానీ జాగ్రత్త వ్యవస్థలో మీకు తెలివి కదండి తెలివి ఉంటే జాగ్రత్త వ్యవస్థ అనుకోవాలని వస్తున్నాయా తెలివి లేకుండానే కదా ఆ తెలివితే ప్రజ్ఞా ఆ తెలివి అనేక రూపాలుగా ఉంటుంది చూపి వినికి ఇన్ని రూపాలుగానూ ఉంటుంది ఆ తెలివి దానికి ప్రజ్ఞాత్మ అంటుంది మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ అటువంటి ప్రజ్ఞాత్మ ఎదు ప్రాణమే అన్న ప్రజ్ఞారూపంగా అది ఏముంటుంది ఇప్పుడు ఈ ప్రాణము అధ్యాత్మికమవుతుందా లేదా బయట ఉండే దేవత అవుతుందా అధ్యాత్మిక అవుతుంది ఈ ప్రజ్ఞారూపంగా ఉండే ప్రాణము ఈ శరీరాన్ని పట్టుకుని నిలబెట్టి పైకి లేవ నిద్రపోయినప్పుడు వీడిని నిద్రలేపింది అదే అని ఆ వాక్యాన్ని బట్టి మీకు ఏమర్థమైంది ప్రాణశక్వం చేత చెప్పబడే తత్వము అధ్యాత్మని తెలుసుకోండా లేకపోతే బయట ఉండే దేవత ఉంటుంది అనిపిస్తుంది అధ్యాత్మ స్పష్టమవుతుంది విజ్ఞా సీతా విద్యా ఉపక్రమ్య అక్కడ ఉపక్రమం ఎలా ఉంది ఉపక్రమము ఒక సంహారం చూపిస్తుంది ఆ సెక్షన్ లో ఉపక్రమం ఎలా ఉందంటే చూడ వాక్తుని కాదు తెలుసుకోవాల్సిందే ఆ వక్తను తెలుసుకోవాలి అని వాక్కుని కాదు తెలుసుకోవడము వర్తను తెలుసుకోవాలి అంటే అక్కడ తెలియదగ్గది ఏమిటి వక్త ఈ వక్త వర్త అంటే చెప్పు వాడు చెప్పు తత్వము ఆ వాక్కును సృష్టించిన తత్వానికి ఆ వాక్కు ఎక్కడి నుంచి ఆ తత్వానికి వక్త అని సో ఆ వాక్కును తెలుసుకుంటే ఎవరైంది వర్తను తెలుసుకోవాలి అని ఎప్పుడైతే అది ఎవరికి వాడు ఉపదేశం అంటే ఎవరో ఆయన ఉపన్యాసం చేస్తున్నాడు ఆయన ఎవరో కనుక్కురామని కాదండి ఆ వాద్యం వస్తావంటే ఇప్పుడు నా లో వాక్ వస్తుంది ఈ వాక్యం నెల విని నేను ఇలా మాట్లాడాను అలా మాట్లాడాను అని అనుకుంటున్నాను దానివల్ల తెలియదు ఏముంది దానివల్ల తెలియదు ఏమి లేదు అలా ఒక వాగేంద్రియము ఈ వాగేంద్రియం ఏమిటి వస్తుందంటే మన మనము మన స్వరూపం నుంచి దూరంగా బయటికి పోవడానికి ఒక సాధనంగా ఎందుకంటే మీరు మాట్లాడుతున్నంతసేపు మీరు బహిముఖులుగానే మీరు అయిపోతారు ఇంతసేపు మాట్లాడతారో ఇంతసేపు బహిర్ముతులుగానే ఉంటారు బయట విషయాలు మీరు మాట్లాడుతూ ఉంటారు బయటకే మనస్సు వెళ్ళిపోతూ ఉంటారు మీరు మాట్లాడటం మానేసి ప్రాచండ విజ్ఞాస పత్రాభినిత్య ఆ మాటలు ఎక్కడ నుంచి వస్తున్నాయో ఆ తత్వాన్ని తెలుసుకోవాలి అని ప్రయత్నాన్ని శాస్త్రం చెప్పిందనుకున్నాను అప్పుడు ముందు మీరు ఏం చేయాల్సి ఉంటుంది మీ మానేసి ఈ మాటలు ఎక్కడి నుంచి ఆవిర్బోధిస్తున్నాయి అని విచారించ అప్పుడు అంతటి ప్రయత్నం అప్పుడు అయిపోతే కాబట్టి ఈ మత్త అనే పదము ఏ తత్వాన్ని బోధిస్తోంది అంత ఒక అధ్యాత్మతత్వాన్ని బోధిస్తుందా లేకపోతే వైపు ఉండే బోధిస్తుందా అధ్యాత్మ తత్వాన్ని పోషిస్తోంది అది ఉపక్రమం ఇక ఉపసంహారం చూడండి తద్ వితార తత్స్య రేషు వేమి రక్తితా నపావవలా అక్తితా ఏవమేవా తత్ భూతమాstraః ప్రజ్ఞామాstraసి జ్ఞాన రక్తితాః జ్ఞానమాstraః ప్రానేర్క్తితాః సహె ఆనందేంద్రియ వ్యవహారానభిత ప్రత్యేవా ఉపసంహరీపసంహారీ ఉపసంహార వాక్యం చూస్తే కేట తెల్లం అయిపోతుందంటారు ఏమీ సందేహం లేకుండా ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే అక్కడ దృష్టాంతం అని చెప్తారు అది ఎలాగంటే పద్యథ అంటే అది ఎలాగంటే పద్ అంటే అది యథ ఎలాగంటే రథస్యాదేషు నేమి రక్తిక నాభౌ అలా అర్థిత అది దృష్ట రథచక్రం దృష్ట నేమి అంటే వంశ వంశ అంకి చిక్కు ఉండే ప్రేము ప్రేమంటారు కదా ఆ చిక్కు ఉండే ప్రేమ రిమ్ రిమ్ ఉండే ఈ రిమ్ని పట్టి నిలబెట్టేది ఏమిటి ఆకులు సంస్కృతం స్పోక్స్ ఆకులు అంటారు చక్రంలో కాబట్టి ఈ మేమి అరావా ఏంటి అంటే సంస్కృతం అర తెలుగా సంస్కృతంలో అరా అంటే స్పోక్స్ ఆకులు అని అంటారు ఈ నేమి నేమేంటే ఈ స్పోక్స్ ఎందు ఫిక్స్ అయి ఉన్నది అర్పితం అంటే ఫిక్స్ అయి ఉన్నది ఓకే ఈ స్పోక్స్ ఎక్కడ ఫిక్స్ అయి ఉన్నాయి నాభి అంటే హబ్ ఆ హబ్బు రెండు ఫిక్స్ అయి ఉన్నాయి అదే కృష్ణ అదేవిధంగా భూతమాత్రా ప్రజ్ఞామాత్రాసు అర్పితా భూతమాత్రం అవి అవి ప్రజ్ఞామాత్రు అది అవి దృష్టి శబ్దము అవునండి శబ్దము అంటే ఏ భూతానికి చెందిందరి ఆకాశం ఏ భూతానికి చెందిన జనం ఓకే ఆకాశము యొక్క అసాధారణ ధర్మం అయితే శబ్దం తర్వాత స్పర్శ దేవి వాయు వాయు వాయువు రూపము దేనికి అగ్ని రసము జలములము గంధము సో ఐదు భూతములకు చెందిన ఐదు మాత్రలు వచ్చేసాయి కదా ఈ ఐదు మాత్రము లేని ఎందు అద్భుతమై ఉన్నాయి రేట్లో ఫిక్స్ అయ్యున్నాయి శబ్దము చెవియం స్పర్శ చర్మము రూపము కంటియందు రసము నాలుకైంది తర్వాత గంధము కాబట్టి భూతమాత్రలు ఐదు అది ప్రజ్ఞామాత్రు అంటే ఇంద్రియ శక్తుల బృత్సవి ఫిక్స్ అయి ఉన్నది ఓకే ఇప్పుడు ఇవి ప్రజ్ఞామాత్రండి ఇవి ఎక్కడ ఫిక్స్ అయి ఉన్నాయి కన్ను చెవి ముక్కు ఇవన్నీ ఎక్కడ ఫిక్స్ అయి ఆ ప్రాణశక్తి అన్ని ఫిక్స్ అయినాయి మనస్సు ఈ సందర్భంలో ప్రాణశక్తి అని ఫిక్స్ అయింది మనస్సుల మీద ఆ మనస్సు కూడా ప్రాణశక్తి అనేది ఫిక్స్ అయింది నిజంగా మీరు గాలి తీర్చి విడిచిపెడుతుంటే మనస్సు ఉంటుంది గాలి తీర్చి విడిచిపెట్టకుంటే మనస్సు విలీనమైంది నిజంగా పవర్న జలాభావ ఆత్మ నిష్భుత్వం గౌరమహర్షి అంటానంటే మీ మనస్సు మరి అల్లకల్లో ఉంటే ఒక మూల కూర్చుని ప్రాణాయామం చేస్తాను ప్రాణాయామం చేసినప్పుడు ఏం చేస్తారు గాలి ఆలస్యం చేస్తారు విడిచిపెట్టడం కూడా ఆలస్యం చేస్తారు మానేయటం లేదు ఆలస్యం చేస్తేనే మనస్సు కామ ఇంకా పూర్తిగా పక్క పెట్టేటే ఇంకా ఆ మనస్సు అనేది లేకుండా కాబట్టి మనస్సు కూడా ఆ ప్రాణశక్తి మీదే అర్పితమై ఉన్నది అని చెప్పి సో ఏవమేవ దేవి మీద అంటే దృష్టాంతము చెప్పినట్టుగా ఏకాభూత మాత్ర ప్రజ్ఞామాత్ర అర్పితా ప్రజ్ఞామాత్రా ప్రాణే అర్పితా అని ప్రాణం దగ్గరికి వచ్చాం ఈ ప్రాణము అధ్యాత్మంలో ఇంద్రులవుతుందండి స్వర్గలోకంలో సింహాసనం మీద పుట్టిన పక్కన శచీవేలు కూర్చున్న పుట్టుకున్న హింద్రులు ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తుంది ప్రాచీన దేవతల్లో అవుతుంది అధ్యాత్మ అవుతుంది ప్రాణమే ఇంకా ఏం చెప్తున్నారంటే సేష ప్రాణమే ప్రజ్ఞాత్మ అంటే మాకు తెలివి రూపంగా ఆ ప్రాణశక్తియే ప్రకటమవుతున్నది అని నేను చాలాసార్లు చెప్తా ఉన్నా ఇక్కడి నుంచి నారాయణండి ఇక్కడి నుంచి వచ్చే కథలు అయితే సో ఈ కథలు వచ్చి నేనే వ్యవస్థ చేస్తాం సో జ్ఞానశక్తి క్రియాశక్తి అని మొన్న ఉంటాయి ఈ జ్ఞానశక్తి అంటే ప్రజ్ఞ అదే కదా జ్ఞానశక్తి అంటే క్రియాశక్తి అంటే కదలే ఈ రెండు శక్తులకి మూలంలో ఉండేటువంటి లైఫ్ ఏదైతే కలదో అది ప్రాణ అంతే కదా నిద్రపోయినప్పుడు ఆ ప్రాణంలో విలీనమైపోతాయి అన్ని శక్తులు నడిచే శక్తి కాలంలో ఉంటుంది తెలివిగా ఉంటాయి నిద్రపోయినప్పుడు ప్రాణంలోకి వెళతాయి అన్ని శక్తులు కూడా ఆ ప్రాణంలో విలీనమై ఉంటాయి ఆఖరికి మనస్సు కూడా ఆ ప్రాణంలో విలీనమై ఆ ప్రాణము ఇప్పుడు స ఏష ప్రజ్ఞాత్మ ఈ చైతన్యము ఈ చైతన్య శక్తి కూడా ఆ విజ్ఞాన శక్తి కూడా ప్రాణమే ఓకే ఈ ప్రాణము ఆనంద ఇది ఆనందస్వరూపము అంటే బ్రహ్మైపోయినప్పుడే అది బ్రహ్మలింగ్ ఆనంద అంటే బ్రహ్మము గురించి అది అరహ దానికి ముసలితనము లేదు అయ్యేటండి మన ముసలివాడు అంటే దేహానికి ముసలితనం ప్రాణానికి ముసలితనము లేదు అమృత దానికి మరణము లేదు ఇప్పుడు చెప్పండి ఈ ప్రాణము పరబ్రహ్మ వైపు మొగ్గు చూపిస్తుందా లేకపోతే మనకంటే బయట ఉండే ఒక ఆనక దేవత గురించి చెప్తుంది పరబ్ర పరమాత్మ పరబ్రహ్మయే గాని ఒక దేవత కాదు దేవతా విశేషము కాదు ఈ విధంగా ఉపక్రమంలో ఉపసంహారంలో కూడా మీకు అధ్యాత్మ సంబంధము చాలా ఎక్కువగా ఉన్నది ఇది విషయేంద్రియ వ్యవహార అనభిభూతం ప్రత్యకాత్మ అనే ఉపసంహరది ఎటువంటి ఈ విషయములకు అంటే శబ్దములకు చెవితో సంబంధం ఒకప్పుడు ఉంటుందో ఒకప్పుడు ఉండదు చెరువు కొండ పనిచేస్తుంది పనిచేయ్ కానీ ఈ ప్రాణశక్తి మాత్రము అజము అమరము అమృతము అని ఈ ఇంద్రియ విషయముల మధ్య ఉండే సంబంధం ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఆ ప్రాణశక్తి నిరంతరంగా ఎటువంటి గొప్ప ఎక్కువ కానీ తక్కువ కానీ లేకుండా ఇప్పుడు తెలివిగా ఉన్నప్పుడు మీరు తలతో చూస్తారు దానివల్ల ఆ ప్రాణ ప్రాణానికి ఏమైనా గొప్ప లేకపోతే రాత్రి నిద్రపోయినప్పుడు చూడడం మానేస్తారు ఆ ప్రాణానికి ఏమైనా తక్కువ ఏమీ లేదు అదలా నిశ్చలంగా ఉండి ఆ ప్రాణశక్తి ఈ వ్యవహారాలన్నిటికీ మూలంలో అదే ఉన్నది అని అధ్యాత్మంగానే ఆ పత్వాన్ని ప్రతిపాదించటమైనది సమ ఆత్మేకి విద్యా సంహార ప్రత్యమ పరిగ్రహే సాధు ఆత్మ పరాచీన పరిగ్రహే సహాత్మా ఇది విద్యా అని ఉపసంహారం చేశారు ఆ ప్రాణమే నా ఆత్మా అని తెలుసుకోవడం వలన ఉపసంహారం ఇప్పుడు ఆ ప్రాణము నా ఆత్మాని తెలియదద్ద ప్రాణము ఇది పరాచీనమైన ఇంద్రదేవతంటే ఆ వాక్యం బాగుంటుందా లేక అంతరతమైన పరమాత్మ ప్రత్యేగాత్మ అంటే ఆ వాక్యం సోదసుగా ఉంటుందా సమాధానం స్పష్టమే కాబట్టి ప్రత్యేగాత్మను స్వీకరిస్తేనే ఆ వాక్యం సోజంగా బాగుంటుంది కానీ సో పరాచీన పరిగ్రహం చేసినట్లయితే పరాచీన పరిగ్రహంలో ఎవటో ఉంటుందా ప్రాచీన అంటే తనకంట బయట నుండే దేవత యొక్క పరిగ్రహ స్వీకారం అంటే ఇక్కడ ఈ ప్రాణశుద్ధి చేసి దేవత ఫలానా దేవత చెప్పబడుతోంది అనే అవిధమైన అర్థం నేను ఇప్పటికీ చెప్పినట్లయితే ఆ వాక్యాన్ని మీరు చెడగొట్టిన వాళ్ళు అయిపోతారు ఈ విధంగా మొత్తం శాస్త్రాన్నంతని కూడా చెడగొట్టేశారు అనుకోవాళ్ళు ఇప్పుడు ఆయన చెప్పిన ఆ బేసిక్ రూత్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ వైలేట్ చేసేసి శాస్త్రాలంతా కూడా వాళ్ళకి తోచిన విధంగా అర్థాలు చెప్పేసి ఆఖైతే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఉపనిషత్తులు పడుతుంటే అది ఎలా అర్థం చెప్పాలన్నా మళ్ళీ నిప్పు కొట్టుకుంటాం అదేదో పరాచీన దేవత కింద చెప్పేస్తారు మీరు అర్థం అది మళ్ళీ గరగరాజి వచ్చి అధ్యాత్మంగా చెప్తాం మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి ఈ అధ్యాత్మాన్ని ఏం చేయాలి మళ్ళీ దీని పిట్టు అటు తిట్టు మళ్ళీ పరాచీన దేవత వాళ్ళు ఏం చేశారంటే ఈ ఉపనిషత్తులతో మనం వేగంగా అని ఉపనిషత్తులని పక్కన పడల్సి వాళ్ళు శాస్త్రాలు రాసేసుకుని వాళ్ళని పట్టుకుని కావాలని అలా ఉంటుంది లోక శోట అదే బెటర్ నన్ను అడిగితే ఉపనిషిలో ప్రవేశించి దీన్ని కలుపుతూ చేయడం అంటే వాళ్ళ శాస్త్రాలు వాళ్ళు కన్నడంలోనో మలయాళంలోనో రాసేసుకుని దాన్నే పలుపుతుంటే ఈ శ్రం శుభం అందరికీ శుభం అది కొంత మంచి అయమాత్మ సర్వాను చూడండి కౌశీక ఉపనిషత్తులో చేసిన నిర్ణయం ఏనోపనిషత్తుకి తైత్రీ ఉపనిషత్తుకి భిన్నంగా ఉండకూడదు మానవుడికి మోక్షం ఎలా వస్తుంది అంటే ఆత్మజ్ఞానం చేత వస్తుంది అని తైతరీయంలో చెప్తే ఇంద్రదేవతని పూజిస్తే వస్తుంది అని కౌశీకొతే అలా ఉండకూడదు అలా ఉంటే ఈ ఉపనిషత్తులు ఏవో ఏదో పిచ్చివాడి మాట చే రాయిలాగా ఉంటే సందర్భం ఉంటుంది కాబట్టి కౌశీకజ్ఞలో చెప్పిన విషయాన్ని సమర్థిస్తూ ఇతర ఉపనిషత్తులు కూడా అధ్యాత్మాన్ని ఘోషిస్తూ ఉన్నాయి అని ఉపనిషత్తులో ఒక వాక్యాన్ని ఆయన అయం ఆత్మ బ్రహ్మ సర్వానుభూ సర్వ ఇంద్రియ వ్యాపారములను అనుగ్రహిస్తూ ఆ ఇంద్రియ వ్యాపారములను అనుభవిస్తూ ఉండేటువంటి ఈ ఆత్మ ఏది కలదో ఇది ఏ బ్రహ్మ ఇది ఏ పరమాత్మ అని బృహదక్తిలో దాన్ని చెప్పటమైనది కాబట్టి ఇక్కడ అధ్యాత్మ సంబంధం అధికంగా ఈ ప్రాణశుద్ధ వాచ్యమైనటువంటి తత్వము పరం పర బ్రహ్మయ్య మనం నిర్ధారించాల్సి చెప్పినవాడు ఇంద్రుడు కాబట్టి ఇంద్రదేవత కఠో కఠో పరిషత్తు దగ్గరకు వచ్చేది చెప్పిన వాళ్ళు ఎముడు కాబట్టి యమదేవత ఇలా మొదలు పెడితే అదేమీ సందర్భం లేకుండా అలా చెప్తారు ఇప్పుడు మీకు ఎటువంటి ప్రవృత్తులు కనబడతారు ఇప్పుడు మీరు క్రిస్టియానిటీలో కొన్ని సెక్షన్స్ అది ఏమని చెప్తారంటే గాడిని గాడింగ్ హెడన్ వర్షిప్ చేయాలి మంచిది అది మీరు మీషో నెట్టు వర్షిప్ చేయడానికి తెలియదు త్రూ క్రైస్ట్ వర్షిషిప్ చేయాలని చెప్తారు ఆయన చెప్పలేడు పాపం ఆయన అలా ఏం చెప్పలేదు ఆయన చెప్పే దాంట్లో ఇంత వ్యక్తిగత పరిస్థితి లేదు తరువాత వాళ్ళు అలా పెట్టారు నువ్వు క్రైస్ట్ ఎలా అలాగే మన ఇక్కడ మన దగ్గర ఒక సెక్టర్ ఉంది మన ఆంధ్రప్రదేశ్లో ఉంది ఒక వైపుకి బోర్డర్లో ఉంది ఆ సెక్టర్ ఆ సెక్టర్ ఏమిటంటే మీరు శ్రీరామునికి నమస్కారం చేస్తే సంత అలా ఆయన హృదయంలో ఉన్న శ్రీరాముడికే నమస్కారం అలాగే చేయాలకి సోమత్సవాది సమయంలో ఉన్న శ్రీరామునికి నమస్కారం మనం చేస్తే అప్పుడు మీకు రావాలనుగ్రహం ఉంటుంది అంతేకాదు మీరు డైరెక్ట్గా శ్రీరామునికి నమస్కారం అంటూ ఉంటాయి ఈయన్ని పక్కన పెట్టేసి మీకు కాదు ఈ అంటే భక్తికు ఆత్మోపదేశం ఏది కాదని వ్యాస మహర్షి మహాత్ముడు చెప్పారో సద్ధ అదే పెట్టి అదే మతాల్లోకి తీసుకొచ్చి అలా నడుస్తూ ఉంటుంది ఒక మతం అలాగే కాబట్టి కాదు విదూరంగా ఉంటుంది ఈ భక్తు ఆత్మోపదేశము కాదు తత్వాన్ని బోధించేవాడు మామ్మంటే అది అధ్యాత్మ అంతరాత్మ లేకపోతే ఆ సత్యాత్మాన్ని రక్ష్యం చేసుకోవాలి కానీ మామన్నాడు కదా అని మామన్న ప్రహ్లాదు నన్ను అంటున్నాను కాబట్టి మనం నిన్నే పూజించలాగే ఆయన్నే పూజించేయటం అనే పరిస్థితి సరికాదు అని ఏ విషయాన్ని నిర్ధారణ చేశారో దానిని బలపరుచుతో మరో సూత్రం కథంతది భక్తురాత్మోపదేశ నన్ను అనే పదాన్ని ఉపయోగించి తనను తానే ఉపదేశిస్తున్నాడా అనే సందేహం కలిగే సందర్భాలు అనేక అవసరం ఉంటాయండి ఇదే కఠోపరిషత్తుకెళ్తే యముడు నన్ను ఉపాసన చేయమంటాడు కౌశీకొస్తే ఇంద్రుడు ఉపదేశం చేస్తూ నన్ను అని ప్రయోగిస్తాడు గీతలోకి వస్తే శ్రీకృష్ణుడు ఉపదేశం చేస్తూ నన్ను అంటాడు ఈ నేను నన్ను అనే అస్మత్ శబ్ద ప్రయోగం నేను శబ్ద ప్రయోగం ఇక్కడ ఇది వర్త యొక్క ఆత్మోపదేశం అవునా కాదా వర్త తన గురించి తనను పూజించమని ఉపదేశం కాదా అంటే కాదు అని మీరు అంటున్నారు మరి కాదన్నప్పుడు వక్త నన్ను ఎందుకు చెప్పాల్సి వచ్చింది అలా చెప్పటంలో ఉన్నా ఆ లోతుపాకులే నేను మాకు తేల్సింది మేము ఒప్పుకున్నాం అధ్యాత్మ సంబంధం భూమా ఆ ప్రత్యేకాత్మ యొక్క సంబంధాన్నే బహుళంగా చెప్తోంది శృతి కాబట్టి ప్రాణము ప్రత్యేకాత్మనే బోధిస్తుందని అంగీకరిస్తాం కానీ ఇంద్రుడు అస్తమానం నన్ను నన్ను ఇంద్రుడు అలా మటి మాటికి అంటూ ఇబ్బందిగా ఉంది అసలు అలా ఎందుకు చెప్పాల్సి అని ప్రశ్న కథం ఒప్పు ఆత్మోపదేశ దాని మీద ఒక అద్భుతమైన చూస్తాం శాస్త్రదృష్ట్యామదేవతి సూపదేశ అంటే టూ ఉపదేశూ అంటే నీ ప్రశ్నకి అది యోగ్యమైన ప్రశ్న కాదు దాన్ని మేము తిరస్కరిస్తున్నాను అనర్థం టూ ఉపదేశము ఉపదేశం చేసిన ఈ సందర్భాలన్నింటినీ కూడా ఆ ఉపదేశము అది వర్త యొక్క తన వ్యక్తిత్వానికి సంబంధించిన ఉపదేశం కాదు అది మరి ఏమిటో ఉపదేశం అది శాస్త్రదృష్ట్యా ఉపదేశం శాస్త్రము యొక్క దృష్ట్యా ఒకటి ఉంటుంది శాస్త్రదృష్టి వేరు లోక దృష్టి వేరు నేను ఎన్నోసార్లు ఇస్తూ ఉంటాను దీంతో దృష్టాంతం ఇస్తూ ఉంటాను నేను స్టాండర్డ్గా ఇచ్చే దృష్టాంతం అందుకంటే మంచి దృష్టాంత వచ్చాక అది మానస్తం అదేంటంటే లోక దృష్టి ఏంటంటే భూమి బల్లపడుపుగా ఉండు సూర్యుడు పూర్పును ఉదయించి పశ్చిమమున అస్తమించు ఇది లోక దృష్టి లోక దృష్టి అంటే ఆ లోకశబ్దానికి అర్థం ఎంతవరకు ఉంటుందో తెలుసుందండి మీకు పంచాంగాలు పుస్తకాలు జ్యోతిష్ శాస్త్రంలో ఉండే అనేక గ్రంథాలు దాకా వెళ్ళిపోతుంది ఆ లోక దృష్టి అక్కడ కూడా మీకు సూర్యోదయాస్తమయాలు రికార్డు తీసి పెడతారు రికార్డు చేసిన ప్రతి సందర్భంలోనూ ఒక యాస్క్విక్ వేసి ఇవి భూమి మీద నిలబడ్డవాడికి కనపడేవి మాత్రమే కానీ యథార్థము కావు అని దయార్ అర్థం లేదా దయాల్సిన లేకపోతే నేను అంతకు ముందు సారి చెప్పాను మూడు వందల అరవై ఐదు రోజులకి సూర్యుడు అస్తమయాలు ఎక్కడ కట్టి త్రించి చేసేప్పటికి వారికి భ్రమ కలుగుతుంది అలా అభ్యాసం చేసి చేసి కాబట్టి ఒక యాస్ట్రికోల్ రాసి రెగ్యులేటర్స్ లో ముందో వెనక మధ్యలో ఎక్కడో నోటు పెట్టేసుకోవాలి రాసి రాయాలి తత్వం వైపు రేపు అమ్మా రేపు తత్వం వైపు మనస్సుని మళ్లించాలి రేపు బాబు రేపు రేపు అల్లర్ తత్వం వైపు మనస్సు మళ్లించాలి వస్తున్నాయి ఉదయం వస్తున్నాయో ఉదయం వస్తున్నాయి ఉదయం వస్తున్నాయో మాకు పదిసార్లు అవుతుంటే మీకు నాకు డౌట్ వస్తుంది నిజంగా ఉంది కాబట్టి ఇది లోక దృష్టి అంటే లోక దృష్టి అంటే మామూలుగా రోడ్డు మీద వెళ్ళి వాళ్ళు ఆటోలెటి పూర్వ వృక్షాలు అనేవాడి ఎక్కడికి రిక్షాలు లేవు ఆటోలెడ్పీ దృష్టిని మాత్రమే మీరు అనుకోండి లోక దృష్టి అంటే ఈ శాస్త్రాలు అనేక శాస్త్రాలు ఉంటాయి దేక శాస్త్రాలు ఈ శాస్త్రాలు వాళ్ళ పండితుల్ని కూడా లోకంలో వారస్వామి ఆ లోక దృష్టి వేరు శాస్త్ర దృష్టి వేరు శాస్త్ర దృష్టి ఏమిటి సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉండవు ఉదయాస్తమయాలు ఒక పర్టికులర్ పొజిషన్లో ఉండి చూసేవాడికి ఉంటాయని చెప్పి సూర్యుడి స్వరూపంలో ఉండదు నెంబర్ వన్ భూమి బలపొరకుగా కనపడినా భూమి బలపొరకుగా ఉండదు గుండ్రంగా ఉంటుంది ఇది శాస్త్రం ఓకే ఇప్పుడు ఆపరేషన్ చేసేప్పుడు నేను అనే శబ్దాన్ని మీరు ప్రయోగిస్తా ఈ శబ్దాన్ని ఏ దృష్టితో ఉపయోగించాలి ఆపరేషన్ చేసి లోక దృష్టితో ఉపయోగించాలా శాస్త్రదృష్టితో ఉపయోగించాలా అంటే లోక దృష్టితో ఉపయోగించకూడదు శాస్త్ర దృష్టితో ఉపయోగించాలి శాస్త్రదృష్ట ఉపదేశం ఉపదేశం ఎప్పుడు వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎముడు ఉపదేశం చేసినప్పుడు నేను తెలుసుకో అని అన్నాడు అనుకోవాలి అంటే ఎముడిని తెలుసుకోవాలి లోక దృష్టి ఎలా ఉంటుంది నేను అనే ప్రధాన లోక దృష్టి ఏమిటి ఫలానా వ్యక్తి అన్న శాస్త్రదృష్టి ఏమిటి ఆ వ్యక్తిత్వానికి అతీతమైన ప్రత్యేకాత్మ అని శాస్త్రదృష్టివా నేను ఎవరో తెలుసుకోవాలి అంటే నేను అభిప్రాయం ఏంటి వీటికి లోక దృష్టి నేను గురించి లేదని ఆయన తెలుసుకోమని చెప్తున్నారు ఒక ఆయన ఉన్నారు నేను తెలుసుకోనంటాడు ఏంటి ఈయన నేను తెలియని వాడు ఎవడున్నాడు అని అన్నాడు అంటే ఆయన అలాగే ఆయన్ని వెటకారం చేశారు ఆయన వెటకారం చేసినప్పుడు ఈయన అవలంబించిన దృష్టి ఏమిటి లోక దృష్టి వీళ్ళు నేను తెలుసుకోవడం ఏం లేదు తెలుసు ఒక దృష్టిలో నేను అనే ఒక దానికి అర్థం చేసుకోండి ఆయన ఏ దృష్టితో చెప్తున్నారు నేను అంటే తెలుసుకోని శాస్త్ర దృష్టితో ఆయన లోక దృష్టితో కాబట్టి శ్రీకృష్ణుడు నేను అనే నేను అనే అసమానం తెలుగులో అన్నాను సంస్కృతంలో అయితే అస్మత్యబ్దమో ఉంటాను అస్వచ్చు ఎందుకంటే తెలుగులో అయితే మీకు ఆ విభక్తులన్నీ కవర్ చేయటం కష్టం నేను నన్ను నా చేత నా కొరకు నా నా నుండి నా ఎండు ఇది మొత్తం అన్ని సందర్భాలలోనూ కూడా అస్వత్శబ్దం నేను చింత ప్రయోగం మేము ఉంది ఇది అన్నిటిలోనూ ఉండే నేను ఏది ఆ నేను అర్థం ఏదో తెలుసిన ప్రత్యే ఆత్మయే కానీ ఫలానాభ్యక్తి మాత్రమే కావాలి లోక దృష్టితో చూస్తే ఫలానాభ్యక్తి అని ఆయనకి శాస్త్ర దృష్టితో చూస్తే ప్రత్యేకాత్మ ఇప్పుడు సాయిబాడున్నారనుకోండి ఆయన్ని జనుడు లోక దృష్టితో ఆయన వ్యక్తిత్వమే దేవుడు అన్నట్టుగా పూజిస్తారు కానీ ఆయన ఏమని చెప్తారు నేను దేవుణ్ణి మీరు మీ స్వరూపం మీరు మీరు కూడా దేవుళ్ళు అని చెప్తారు కాబట్టి ఆయన ఉపదేశం ఎలా ఉంది శాస్త్ర దృష్టిని అంశం ఈ జనుల యొక్క ప్రవృత్తి ఎలా ఉంది లోక దృష్టి ఫలానా వ్యక్తి ఫలానా తల్లిదండ్రులకు పుట్టిన సత్యనారాయణ రాజు వ్యక్తి దేవుడు అన్నట్టుగా వీళ్ళు వీళ్ళ దృష్టి ఆ దృష్టి సరికాదు ఎవరి ఎక్కడ సరికాదు ఇంద్రుడి విషయంలో సరికాదు ఇంద్రుడు పెద్ద గొప్ప దేవతలు ఎంతో గొప్ప దేవతాస్థానంలో ఉన్నాడు అక్కడే కొడుతాడు సూచనని అలాగే యముని విషయంలో సరితారు ఈ పాఠాన్ని బ్రహ్మదేవుడు చెప్పాడు అనుకోండి అక్కడ చతుర్ముఖ బ్రహ్మ కూడా కాదు అక్కడ ఆత్మ ఆత్మశానికి అర్థం ఎప్పుడు కూడా శాస్త్రదృష్టితోటి నేనుని ప్రయోగించి చెప్తాను దాని అర్థం ఏంటంటే ప్రత్యేకత్మయ ఫలానా కాదు శాస్త్రదృష్ట్యాషి దృష్టాంతం వామదేవత ఎప్పుడు దృష్టాంతం ఇచ్చేప్పుడు మనకి చెప్పగా అనే తెలిసిపోయే దృష్టాంతం ఇవ్వాలి అంతేగాని కఠినమై ఇక్కడ ఎముడితులు సందేహం ఉందనుకోండి హిందువులు దృష్టాంతం ఇచ్చారు కొన్ని సందేహాలపై సందేహం ఎక్స్టెండ్ అవుతుంది కానీ చేర కాబట్టి దృష్టాంతం అనుభవిస్తే ఆ కరెక్టే అన్నట్టుగా ఇవ్వాలని వామదేవుడే ఒక దృష్టాంతం ఇచ్చారు వామదేవుడని ఒక ఋషం ఈ రుషిక పుట్టలో ఏదో తల్లి గర్భంలో ఉండాలి ఈ తల్లి గర్భంలో ఉండగానే మాట్లాడేసినటువంటి కేసులు రెండు కేసులు కనుక ఉంటాయి ఒకటి పురాణంలోనో ఒకటేమో ఉపనిషత్తులు పురాణంలో ఉన్నది అభిమన్యుడు నల్లి గర్భంలో ఉండగానే అభినందుడు అహో ప్రహ్లాదు మూడో కేసు మూడు రెండు కాదు మూడు నల్లి గర్భంలో ఉండగా అభిమన్యుడు పద్మవ్యూహాన్ని నేర్చుకుంటాడు ప్రహ్లాదులో నారాయణ మంత్రాన్ని నేర్చుకుంటాడు ఈ వామదేవుడు ఈ పురాణం వామదేవుడు ఉన్నాడే ఈ ఉపనిషత్తుల పరిస్థితి ఏమిటంటే ఆయన జ్ఞాని అంత బుద్ధి జన్మలోనే జ్ఞానం కానీ ఒక్క ప్రసారి అంత ప్రారంభం ఇంకా మిగిలింది ఆ ప్రారంభాన్ని అనుభవించడం కోసం అది క్షయం కాలేదు చిన్న అవాంతరం చిన్న ఆటంకం ఆయన మళ్ళీ జన్మించాల్సి వచ్చింది ఆయనకి జన్మించిన తర్వాత పెట్టుకున్న పేరు వాముదేవి ఈయన గర్భంలో ఉన్నాడు తల్లి గర్భంలో తల్లి గర్భంలో ఉండగా ఒక మహర్షు ఎవరో నేను ఊహించి చెప్తున్నాను వివరాలు ఆ పుష్పం కృషి తెలుస్తుంది సో ఆవిడ చమా మీరు జరుగుతున్న భాగవతంలో దేవతి గర్భంలో శ్రీకృష్ణుడు ఉండగా బ్రహ్మాది వచ్చి స్వపనం చేస్తాను సో అక్కడ అలాగే ఈ తల్లి గర్భంలో వామదేవుడు ఉండగానే ఓ మహర్షికి అమ్మా నీకు బ్రహ్మజ్ఞాని అని చెప్తాను అని ఆవిడ గర్భంలో ఉండగానే ఆ బ్రహ్మజ్ఞానితోటి ఒక మాట అంటే ఆయన గర్భం నుంచి ఓ సమాధానం చెప్తాడు గర్భంగా అహం మను గర్భమం సూర్యస్థ అని చెప్తాడు ఎదురుకుండా కనపడే నేనే అని చెప్తాడు ఈ మొత్తం సృష్టి చేసిన మను ప్రజాపతి నేనే అని చెప్తాడు ఇప్పుడు చెప్పండి గర్భస్థ శిశువు ఆత్మోపదేశదు కదా స్పష్టంగా తెలుసుకునే ఉంది ఇక్కడ ఎందుకంటే గర్భస్థ శిశువు యొక్క ఆత్మోపదేశం అయితే వ్యక్తిత్వంకు సంబంధించిన ఉపదేశం అయితే అహం సూర్యుడవుతుందండి నేను బలానా తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువును అని చెప్పాలి అంతేకాని నేను సూర్యుణ్ణి అని చెప్పాడంటే అక్కడ అహం శబ్దానికి అర్థమేమిటి ఆ పరిచ్ఛమైన దేహేంద్రియ సంఘాతమా లేక ఆ సంఘాతములో కూడా ప్రకటమవుతో సకల జగత్తును వ్యాపించి ఉన్న పరమాత్మయ్య కటా జగ వ్యాపకమైన పరమాత్మ తప్ప ఇక్కడ ఆత్మ శబ్దానికి పరిచ్ఛ కాదు అని ఆ దృష్టాంతం మనకు స్పష్టంగా తెలుసుకోవాలి అక్కడ సందేహానికి తాగులేదు అంచేత దాన్ని దృష్టాంతంగా వాముదేవత్